కీర్తన సంఖ్య నాలుగు వందల అరవై ఐదు ఈమిసేయుదును నాకేది బుద్ధి అంతర్యామి ఈ మతుల జిక్కినీ చిత్తమునకు నెట్టుండునోయనీ చింతయ్యడిని కులగోత్రంబులు గుణశీలంబులు తెలియ గర్వోద్రేకములు కలసి మెలగినా జ్ఞానము తొలగిన లోకద్రోహంబు మరియు గృహారామక్షేత్రంబులు జరిగొనుమాయాజనకములు మరవగనివి ఏ మదకారణములు విరిగిన సంసార విరుద్ధము అనుపమ వ్రత ఎనలేని బంధహేతువులు తనిసి తినింకా నీ దాస్యం వే గతి ఘనుడవు శ్రీవేంకటనాథ